ప్రవిశ్య మమవాచమిమాం ప్రసూత సీవయతి అఖిల శక్తిధరస్వదానా అన్యా హస్త్రవణత్వీన్ ప్రాణాన్నమో భగవే పురుషాయతుభ్యం నురో అధిం తురోర తానా పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమ దయానందరణో మనస స్మరామి దయానందరణ శిరస నమామి ఈ నిర్వాహకం ఏదైతే ఉందో ఇది ఒక అత్యద్భుతమైనటువంటి దర్శనం ఒక రకంగా అంటే సకల వేదాంత సార సంగ్రహభూతం భూతమని చెప్పొచ్చింది ఇది కేవలం ఏదో మనం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి మహావాక్యాలగా జస్ట్ ఒక పిండవాక్యాలను లాగా పడేసినటువంటివి కాదు ఇది ఇది స్వయంగా అపరోక్ష అనుభవంతో ఆ స్థితిలో ఉండి అనుభూతిని పొంది చెప్పినటువంటి వాక్యాలు ఇది అననుభవము అయినటువంటి వాక్యాలు కావు సత్స్వరూపంగా సాక్షాత్తుగా ఆ అనుభవ స్థితిలో ఉండి మాట్లాడినటువంటి మాటలు ఇవి కాబట్టి ఇక్కడ మనం ఏదైతే ఒక్కొక్క వాక్యాన్ని విచారణ చేయబోతామో సాధనా పంచకంలో ఆదిశంకర్లు ఒక మాట అంటారు వాక్యార్థశ్చ విచార్యతాం శృతిశిర తర్కోనుసంధీయతాం చాలా అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ అది వాక్యము తదర్థము విచార్యత వాక్యాలను విచారణ చేయడం అంటే ఏం కుదరదు మనకు వాక్యము యొక్క అర్థాన్ని విచారణ చేయాలి మనం ఇప్పుడు తత్వమసి దాని మీద ఏం విచారణ చేస్తాం అర్థం తెలియకుండా ఒక సంస్కృతం పాపం అంతగా రాదు దాన్ని విభజించిన ఏం చేశారు తత్వ మసి అన్నాడు ఆయన తత్వ మసి మసి అంటే ఏంటి మసి అంటే అంతా బ్లాక్గా పట్టేస్తుంది అది మసి సో తత్వ మసి అంటే అది చాలా అపార్థం అది ఒక అన్నాడు తస్య త్వమసి ఒక ఆయన అన్నాడు తస్మాత్ త్వమసి దాని నుండి నువ్వు పుట్టావు అన్నాడు ఒక అన్నాడు తస్య త్వమసి నువ్వు దానికి సంబంధించినటువంటి కానీ ఆ విచారణ అర్థం సరిగ్గా తెలిసినప్పుడే పూర్తి అవుతుంది అందుకని దానికి పేరు మహావాక్యం పేరు మహావాక్యం అంటే దాంట్లోనే అర్థం ఉందిగా ఇట్ ఈస్ నాట్ అల్పవాక్యం కాదు మహావాక్యం అంటే అర్థమేంటి అఖండార్థ బోధక వాక్యం మహావాక్యం మహావాక్యానికి అర్థం ఏంటనంటే మహావాక్యం మహావాక్యం అంటాం వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ మహావాక్యం ఆ మహత్ అర్థం ఏంటి నువ్వు భగవంతుడికి దాసుడివి అంటే దట్ ఈస్ నాట్ మహావాక్యం అది మామూలుగా నాకు తెలుసు కాబట్టి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను మీరు చెప్పాలి నాకు ఇప్పుడు రెండు వాక్యాలు చెప్తాను ఆ రెండిట్లో తేడా ఏమన్నా ఉందా చెప్పండి దేవుడు ఉన్నాడు ఒకటి బాగా వినండి దేవుడు ఉన్నాడు దేవుడే ఉన్నాడు ఈ రెండిట్లో తేడా కడవులు ఇరుకాన్ కడవుల్ మట్టుమే ఇరుక్కన్ కడవులే ఇరుక్కన్ దేవుడు ఉన్నాడు దేవుడే ఉన్నాడు ఈ రెండిట్లో తేడా ఏమన్నా కనిపిస్తుందా చెప్పండి ఈ రెండు శబ్దాలలో తేడా మీకు కనిపిస్తుందా ఏమిటి ఏమిటి తేడా దేవుడు ఉన్నాడు అని నా భార్య ఉంది దేవుడు ఉన్నాడు నాకు భర్త ఉన్నాడు దేవుడు ఉన్నాడు మార్నింగ్ ఉప్మా ఉంది దేవుడు ఉన్నాడు నాకు ఇళ్ళు ఉంది దేవుడు ఉన్నాడు అంటే నాకు భగవంతుడు కూడా ఏమైపోయాడంటే హీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ది పార్ట్ బిలాంగ్ టు మై మెనీ ఆబ్జెక్ట్స్ నాకు సంబంధించిన అన్నిటితో పాటు దేవుడు కూడా ఉన్నాడు అందుకనే చాలామంది అంటారు ఏమిటో స్వామీజీ రోజు ఉదయం ఒక అరగంట దేవుడికి పూజ చేసేస్తే పని అయిపోతుందండి వాడికి పూజ అరగంట చేసేస్తే పని అయిపోతుంది ఇంకా వాడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడు మీరు వాడి గురించి ఆలోచించక్కర్లేదు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ థర్టీకి ఒక అరగంట చేసేయాలి సో ఇట్స్ ఆల్ డ్యూటీ బాగుండ్ అనమాట కదా కాబట్టి దేవుడు ఉన్నాడు అంటే అతను కూడా నాకు సంబంధించినటువంటి వ్యక్తుల లాగానే ఒకడు వస్తువుల లాగానే ఒకడు కాని దేవుడే ఉన్నాడు అన్నప్పుడు అర్థం ఏంటి అదే మహావాక్యమక్కడ అక్కడ ఏమిటనంటే రెండవది లేదు ఉండేదే దేవుడు మత్తఃపరతరం నాణ్యత కించిదస్థి ధనంజయ ఆ అనుభవానికి తీసుకెళ్ళాలి ఆ స్థితిని మనకు కలిగించగలగాలి ఉండేదే సత్యం రెండవది లేదు అనే స్థాయికి తీసుకెళ్ళగలగాలి కాబట్టి దేవుడే ఉన్నాడు అనేటప్పుడు మనకు ఒక శ్లోకం గుర్తుకు రావాలి బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా జీవో బ్రహ్మైవ నాపర ఇది తత్వమస్య అనేటువంటి మహావాక్యానికి యథార్థమైన అర్థం అంటే తత్వమస్య అనే మహావాక్యం తీసుకుంటే దాంట్లో మూడు శబ్దాలు ఉన్నాయి అక్కడ మూడు అంశాలున్నాయి తత్ అనేటువంటి ఒక అంశం త్వం అనే ఇంకొక అంశం అస్సి అనే ఇంకొక అంశం అసి అంటే అయి ఉన్నావు తత్ అంటే అది అంటే ఏది సి తద్ అంటేనే చాలు త్వమ్ అని ఇంకా అసి అనే క్రియాపదం ఏమిటి త్వమ్ త్వం అసి అంతే దానికి త్వం అసి అక్కర్లేదు అగ్గి నిప్పు అన్నట్టుగా ఉంటుంది అగ్గి నిప్పు పట్రా అంటామా మనం ఎవరినైనా చెప్పండి చెప్పండి అగ్గి నిప్పు పట్రా అంటామా అగ్గి అన్నా నిప్పు అన్న ఒకటే కదా అగ్గి అన్నా అగ్ని అన్న నిప్పు అన్న ఒకటే కాబట్టి రెండూ చెప్పక్కర్లేదు అలాగనే తోం అసి చెప్పక్కర్లేదు తద్ అసి అది ఓకే అది అంటే ఏమిటి పరమాత్మ అయి పరమాత్మ అయి అని అంటే అయి ఉన్న తర్వాత ఇంకా పరమాత్ముడే గాని నేను లేనుగా కాబట్టి ఎవరు పరమాత్ముడే దట్స్ ఇట్ ఉండేదే పరమాత్మ రెండవది లేదు ఆ స్థితికి మనల్ని మెల్లమెల్లగా నిడుతూ తీసుకెళ్తుంది ఈ నిర్వాణ షట్కం ఆ అనుభవ స్థితిని కలిగిస్తుంది నిర్వాణ షట్కం అయితే ఈ నిర్వాణ షట్కంలో శంకర్ల యొక్క అప్రోచ్ ఎలా ఉంటుందని మనకు ఉపనిషత్తుల్లో ఒక ప్రక్రియ ఉంది నేతి నేతి ఇది వాక్యత అని నేతి నేతి వాక్యత న ఇతి న ఇతి ఇది వాక్యం అంటే ఇది కాదు ఇది కాదు అనేటువంటి వాక్యం అంటే సపోజ్ మనం ఏదో ఒక షాపుకి వెళ్ళాం మనకేదో ఒక వస్తువు కావాలి దాని పేరు మర్చిపోయాం ఆ వస్తువు ఏమిటో చూస్తే కనిపెట్టేస్తాను అక్కడికి వెళ్ళి నిలబడగానే ఆ షాప్ అతను అంటాడు నీకేం కావాలని అంటాడు ఇవ్వండి నాకు ఫలానా వస్తువు కావాలండి దాని పేరు మర్చిపోయాను ఆహా అదే గుర్తు తెచ్చుకో అన్నాడు గుర్తుకు రాలేదు అప్పుడు ఆయన ఏం చేస్తాడు ఆ కర్ర తీసుకుని ఇదే ఇది కావాలా అది కాదండి తీసేయి ఇది కావాలా అది కాదండి పోనీ పేరేమైనా గుర్తుందే నాకు పేరు గుర్తుకు రావట్లేదండి అది ఎలా ఉంటుందో చెప్పగలవా అది కవర్ ఇలా ఉంటుందండి రెడ్ లేబుల్ ఉంటుంది ఓ సరే ఇక రెడ్ లేబుల్ లో ఉన్నవన్నీ గుర్తిస్తారన్నమాట ఇదే కాదండి అది కాదు ఇదే అది కాదు అంటే తనకు ఏది కావాలో అది లభించేంత వరకు తనకు అక్కర్లేనివన్నీ కాదు కాదు వద్దు అనుకుంటూ పోయేటువంటి మార్గమే నేతి మార్గం దీనికి ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తారు ఏంటనంటే పడవ ఎక్కారనుకోండి పడవలో ప్రయాణం చేస్తున్నారనుకోండి మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు సేలింగ్ అవుతున్నప్పుడు వాళ్ళు తెడ్డు వేస్తారు సరే తెడ్డు తెడ్డు వేసినప్పుడు ఈ తెడ్డు ఏం చేస్తుంది పడవని పడవని ఎవ్వడు నడపడండి పడవ నడుపుతున్నాడవాడు పడవని ఎవ్వడు నడపడు కారు నడపచ్చు సైకిల్ నడపచ్చు స్కూటర్ నడపచ్చు కానీ పడవని ఎవ్వడు నడపడు అతను ఏం చేస్తున్నాడు నీళ్లని నెట్టుకుంటూ పోతున్నాడు నీళ్లను నెట్టుకుంటూ పోతే ఆ పడవ గమ్యం దగ్గరికి వెళ్ళిపోతుంది అలాగని ఇక్కడ కూడా మనం కూడా ఇదిగో ఈ పడవలో కూర్చున్నాం మనం కావలసిందంతా నెట్టుకుంటూ పోతే మనం వెళ్ళవలసిన గమ్యానికి చేరుకుంటాం మనం హాయిగా చేరుకుంటాం అక్కడికి అయితే ఇక్కడ ఒక ప్రక్రియ ఏంటనంటే ఈ ప్రక్రియ నేను కాని నేను తొలగించాలి ఎందుకు తొలగించాలి అంటే అవన్నీ నేనని అనుకుంటున్నాను కనుక నేనైనది నాకు అర్థం కావట్లేదు అంటే ఇక్కడ రెండు రకాల ఇబ్బందులు ఉన్నాయి ఒకటి అతస్మిన్ తద్బుద్ధి అంటే నేను కాని వాటిల్లో నేను అనే భావన పెట్టుకున్నాను ఇక రెండవది నేనైనదేదో నాకు తెలియట్లేదు ఆత్మదృష్టి నాకు లేదు ఆత్మభావం లేదు ఆత్మస్థితి లేదు కానీ నేను కానటువంటి దాని మీద నేను బుద్ధిలన్నీ పెట్టుకుని బ్రతుకుతున్నాను కాబట్టి ఇప్పుడు నేను కాని వాటిని తొలగించుకుంటూ పోవాలి ఆ తొలగించుకునే ప్రక్రియని ఇక్కడ ఒక్కొక్క అంశం తీసుకుని తొలగిస్తున్నారు అందులో మొట్టమొదటి శ్లోకం మనం చూస్తాం ఆ శ్లోకం నాతో పాటు చెప్పండి చెప్పిన తర్వాత దాని ఒక్కొక్క వాక్యం మనం విచారణ చేస్తాం చెప్పండి మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నా శ్రోత్రం నిహ్వా నగ్రాణనేత్రం భూమి నేజో న వాయు చిందూప శివోహం శివోహం మళ్ళీ ఇంకోసారి చెప్పిస్తాను మీకు అలవాటు అయిపోవాలి మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నశోత్రం నిహ్వా న్రాణనేత్ర్యోమ భూమి నేజో న వాయనందరు శివోహం శివోహం చిదానందరూపహ శివోహం శివోహం ఇక్కడ నాలుగు వాక్యాల్లో ఆయన చాలా పెద్ద సిద్ధాంతాన్ని పెట్టారు ఆయన ఇది ఉరికినే నేను మీతో కూర్చుని మనస్సు నేను కాను బుద్ధి నేను కాను చిత్తం నేను కాను అహంకారం నేను కాను అయిపోయింది నేను ఇవేవి కాను ఇవేవి నేను కాను అని అంటే వినడానికి మీకు బాగుంటుంది చెప్పడానికి నాకు బాగుంటుంది కానీ అనుకున్నప్పుడే సమస్య ఎందుకంటే నేను కాను అని దేంతో అనుకోవాలి మనస్సుతోటే మనస్సుతోటే నేను మనస్సు కాను అనుకోవడం ఎలా కుదురుతుంది కుదురుతుందా చెప్పండి మనస్సుతోటే మనస్సు నేను కాను అనుకోవడం కుదురుతుందా అనుకునేది మనస్సు అలా అనుకునేది మనస్సు కానీ ఆ మనస్సునే నేను కానంటున్నాను ఎలా కుదురుతుంది కుదరదు కాబట్టి ఇక్కడ ఊరికినే మాటలు దొరిలిస్తే కుదరదు విచారణ చెయ్యాలి అసలు మనస్సు అంటే ఏంటి ముందు దాని మీద చాలా శ్రద్ధగా విచారణ చేయాలి మనస్ అంటే ఏంటి చాలామంది చాలా వ్యాఖ్యానాలు చెప్తారు సంకల్ప వికల్పాత్మకం అని మనకు ఉన్నాయి చాలా ఉన్నాయి వ్యాఖ్యానాలు ఉన్నాయి మనస్ అంటే నేను బాగా ఆలోచించి దాని మీద విచారణ చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఆ శబ్దమే తీసుకోండి మా నా అని రెండు అక్షరాలు కదా మా అంటే ఒక అక్షరం నా అంటే రెండో అక్షరం మా అంటే సంస్కృతంలో ఏంటి కానిది నా అంటే ఏమిటి లేనిది అంటే మనస్సు అంటే ఏం చేస్తుందంటే మనది కానిది మనకు లేనిది అన్నిటినీ నెత్తిమీదేసి ఆడిస్తూ ఉంటుంది ఆటంతే సింపుల్గా ఆలోచిస్తే మనస్ అంటే ఏంటి అర్థం మా అంటే కానిది నా అంటే లేనిది రెండు నంజ్ రెండు నెగిటివ్ అర్థాలది అర్థమైందా మా అంటే కానిది నా అంటే లేనిది ఈ మనస్సు అంటే అర్థం ఏంటని నాది కానిది నాకు లేనిది వీటిని పట్టి తగిలించి నన్ను ఆడిస్తూ ఉంటుంది ఇక్కడ ఆట పట్టి ఆడిస్తూ ఉంటుంది ఆట దానికి ఈ మనస్సు మీద చాలా అద్భుతంగా ఒక కోణంలో రమణ మహర్షి ఉపదేశసారంలో చాలా బా చెప్తారు ఏమంటారంటే వృత్తయస్త్ అహం వృత్తి మాశ్రిత వృత్తయో మనో విద్ధి అహం మనహ చాలా అద్భుతంగా చెప్పారు అంటే మనస్సు అంటే ఏమిటనంటే మనస్ అంటే వేరే ఏం అర్థం లేదు ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కాగ్నిషన్ ఒక థాట్ ఒక ఆలోచన మనస్సు అంటే ఇంక అంతే ఏమీ లేదు మనస్ అంటే ఏంటి ఒక ఆలోచన ఒక సంకల్పం జస్ట్ ఒక థాట్ ఇప్పుడు మీరు కూర్చున్నారనుకోండి మీకు ఐ విల్ మేక్ యూ ఫీల్ వాట్ ఈజ్ మైండ్ మీరు చూస్తారు డైరెక్ట్గా ఇప్పుడు మైండ్ని ఏంటో మీరు అనుభూతిని పొందుతారు ఇప్పుడు మనస్సు అంటే ఏంటో ఆ అనుభూతిని మీరు పొందుతారు మనస్సు అంటే ఇక్కడ రెండు రకాల మనస్సు ఒకటి నేను దేని గురించైనా ఆలోచిస్తున్నాను అని అంటే నేను ఆలోచించేటువంటి ఆ ఆలోచన మనసులో ఒక భాగం మనస్సు యొక్క ఒక భాగం మనస్సు యొక్క ఇంకో భాగం ఏంటనంటే నాలో కదిలే ఆలోచనలన్నిటినీ చూస్తున్నాను చూసారా ఆ చూసేవాడు కూడా మనస్సుకి ఇంకొక భాగం బాగా అర్థం చేసుకోండి మనస్సుకి రెండు భాగాలు ఉన్నాయి ఒకటి ఆలోచనలన్నీ కూడా మనస్సే ఆ ఆలోచనని చూసేవాడు కూడా మనస్సే వృత్తయ అపి మనహ ఈ వృత్తులన్నీ కూడా ఏ వృత్తిని అయితే ఆశ్రయించి నడుస్తూ ఉన్నాయో అహం వృత్తి నేను అనే వృత్తి ఉంది చూసారా అది కూడా మనస్సే కాబట్టి మనస్సు అనేది రెండు రకాలు ఒకటి నేను అని అభివ్యక్తమయ్యే ఆలోచన మనస్సే నేను అనేది అభివ్యక్తమైన తర్వాత ఏవేవైతే నా ముందు కదిలిపోతూ ఉంటాయో లోపల ఆలోచనలు అవి కూడా మనస్సే ఓకే ఇప్పుడు ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి అందరు కళ్ళు మూసుకొని కూర్చోండి నేను చెప్పేవన్నీ గుర్తించండి మీరు కళ్ళు మూసుకొని నేను చెబుతూ ఉంటాను లోపల మీరు చూడండి జస్ట్ యూ విజువలైజ్ ఇన్సైడ్ వాట్ ఎవర్ ఐ సీ వాట్ ఎవర్ ఐ ఎక్స్ప్లెయిన్ టు యూ వాట్ ఎవర్ ఐ ఎక్స్ప్రెస్ జస్ట్ విజువలైజ్ దెబ్ కళ్ళు మూసుకొని చూడండి ఒకసారి గులాబీ పువ్వు రోజు విత్ ఆల్ పెటల్స్ అండ్ స్టెమ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక రోజు మంచి గులాబీ పువ్వు చూడండి లోపల ఎక్సలెంట్ గులాబీ పువ్వు ఒక ఎలిఫెంట్ మంచి ఏనుగు దంతాలు వాటి యొక్క తొండము దీనితో పెద్ద ఏనుగు మామిడి చెట్టు మంచి మామిడి చెట్టు మామిడి కాయలన్నీ కూడా కాసి చక్కగా ఉన్నటువంటి పచ్చని మామిడి చెట్టు ఓకే ఇప్పుడు కళ్ళు తెరవండి ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి లోపల గులాబీ పువ్వు అన్నప్పుడు లోపల గులాబీ పువ్వు కనపడింది కదా అది ఎలా కనపడింది పువ్వు ఏమైనా లోపలికి వెళ్ళిందా లేదు లోపలే ఒక గులాబీ పువ్వు నాకు కనపడింది ఆ గులాబీ పువ్వు కనపడడానికి కారణం ఏంటి ఒక థాట్ ఒక ఆలోచన బాగా అర్థం చేసుకోండి గులాబీ పువ్వుగా ఇప్పుడు కనపడింది మళ్ళీ ఏనుగు అన్నాం కదా గులాబీ పువ్వు పోయింది ఏనుగు వచ్చింది అక్కడ బాగా ఆలోచించింది మళ్ళీ మామిడి చెట్టు అన్నాను ఏనుగు మామిడి చెట్టు వచ్చింది గుర్తుపెట్టుకోండి గులాబీ పువ్వుగా మీకు కనపడింది మనస్సే ఏనుగుగా కనపడింది మనస్సే మామిడి చెట్టుగా కనబడింది మనసే. అర్థమైందే సో మనస్ అంటే ఏంటి తదాకార వృత్తి మనహ మనస్ అంటే అర్థం ఏంటి తద ఆకార నేను గులాబీ పువ్వు అంటే మీ మనస్సు వెంటనే గులాబీ పువ్వు అయిపోతుంది నేను ఏనుగు అనగానే మీ లోపల మనస్సు ఏనుగైపోయింది అంటే మనస్సుకి ఏ రూపము లేదు మీరు ఏ రూపాన్ని స్మరిస్తే ఆ రూపంతో పెనవేసుకుని అది ఎలా మారిపోతుంది దట్ ఈజ్ మైండ్ అంతే అందుకనే ఆ మనసు ఏదైనా చేయగలదు ఎంతైనా శక్తి దానికి ఉంది అందుకనే హనుమంతుణ్ణి కూడా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే చూడండి ఆయన మనోజవం మారుతతుల్య వేగం ఈ లోకంలో మనం నడుస్తాం కదా అది గతిమత్ వేగం నడిచే వేగం అది నడిచేదానికంటే కూడా మీరు దేనైనా తీసుకొని విసిరారనుకోండి దానికి ఇంకా గతి ఎక్కువ ఉంటుంది కదా స్పీడ్ మోషన్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మీరు నడిచి ఒక దగ్గరికి వెళ్ళడం కంటే ఒక రాయి తీసుకొని విసిరితే ఇంకా స్పీడ్ ఉంటుంది అవునా కాదా అంతేనా కాదా ఆలోచించండి మీరు నడిచి అక్కడికి వెళ్ళడం కంటే ఇక్కడి నుంచి ఏదైనా ఒక వస్తువుని విసిరేస్తే దానికి ఎక్కువ స్పీడ్ ఉంటుంది అది మీకంటే తొందరగా వెళ్ళిపోతుంది బాగా ఆలోచించండి దానికంటే ప్రాణం ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతుంది వాయువేగం దానికంటే స్పీడ్ ఏం తెలుసండి మనోవేగం గాలికైనా కొంత ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కానీ నా మైండ్కి ఫ్రాక్షన్ లేదు సెకండ్ లేదు అనుకోవడమే అయిపోయింది సంకల్పమే సృష్టి సంకల్పమే సృష్టి మనసు యొక్క స్వభావం అది అంత స్పీడ్గా ఉంటుంది మనస్సు అసలే మామూలుగా నడుస్తుంటేనే మనం పట్టుకోలేం మనం దాన్ని హ్యాండిల్ చేయలేం అంత పవర్ఫుల్ వెపన్ అది దాన్ని ఇప్పుడు నేను హ్యాండిల్ చేయాలి దాన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటే హాయిగా దాటగలం అర్థం చేసుకోకుండా తీసి పారేసామనుకోండి పెద్ద పొరపాటు కాబట్టి ఇక్కడ మనస్సు అంటే ఏంటి తదాకార వృత్తి మనహ అంటే మనస్సుకి ఏ రూపం లేదు మీరు ఏ రూపాన్ని స్మరిస్తే వెంటనే ఆ రూపాన్ని పొందుతుంది నేను ఒక ప్రశ్న వేస్తాను మిమ్మల్ని గులాబీ పువ్వు అన్నాను కదా మీ మనస్సులో గులాబీ పువ్వు వచ్చింది కదా నేను అనడానికి గులాబీ పువ్వు తయారవ్వడానికి ఎంత సమయం పట్టింది ఎంత సమయం పట్టింది నేను ఏనుగు అన్నాను ఎలిఫెంట్ అన్నాను నా శబ్దము ఉచ్చారణ జరగడానికి మీలో రూపము కనపడడానికి ఎంత సమయం పట్టింది ఎంత సమయం పట్టింది అసలు యూ కెనాట్ కౌంట్ ఇట్ విత్ టైమ్ మీరు అనడమే అయిపోయింది అందుకనే కాళిదాస్ అంటాడు వాక్ అర్థౌక్తౌ వాక్ అర్థ ప్రతిపద్ధే జగత పితరూ వందే పార్వతీ పరమేశ్వర వాక్ అర్థౌ యువ నేను గులాబీ పువ్వు అని ఒక వాక్ తెలియచెప్పాను లోపల గులాబీ పువ్వు అనేటువంటి అర్థస్ఫురణ జరిగింది అవునా నేను వాక్యాన్ని ఉచ్చరిస్తే లోపల అర్థం తయారైపోయింది ఈ రెండు ఎలాంటిది అంటే ఇన్సపరబుల్ వాటిని విడదీయలేము సపోజ్ ఇప్పుడు నేను మీకు గులాబీ పువ్వు అన్నాను అనుకోండి మీ లోపల గులాబీ పువ్వు చూడకండి నేను అలానే అంటానంటే ఉండగలరా అంటే ఉంటారు ఎలాగనంటే గులాబీ పువ్వుని గుర్తు తెచ్చుకొని వద్దు అని సి యూ విల్ రిమెంబర్ అండ్ యూ విల్ నెగెట్ అంతే అంతేకాని రాకుండా అయితే ఉండదు నేను కుండ అన్నాను కుండ వచ్చేస్తుంది కుండని చూడకండి ఓకే నెగెట్ చేస్తారు కానీ నేను ఏ శబ్దమైతే ఉచ్చరించానో ఆ శబ్దానికి అర్థం లోపల స్ఫురిస్తూ ఉంటుంది అందుకనే ఈ లోకంలో అర్థము లేని శబ్దము లేనేలేదు ప్రతి శబ్దానికి అర్థం బట్ ఆ అర్థాన్ని మనం కనిపెట్టాలి ఆ అర్థస్ఫురణ అయితేనే ఆ శబ్దం యొక్క పర్పస్ సర్వ్ అవుతుంది లేకపోతే ప్రయోజనం లేదు స్వామీజీ ఎప్పుడు దయానంద స్వామీజీ ఏంటంటే ఈ గగబుగాయ్ అంటారు దీనికి ఏం అర్థం లేదంటారు ఆయన నేను అది అనుకునేవాడిని గగబుగాయ్ అంటే అర్థం లేదు స్వామీజీ ఈస్ గ్రేట్ కానీ నేను ఈ సౌత్ ఇది ఇక్కడికి వెళ్ళినప్పుడు కెన్యా వెళ్ళినప్పుడు మసై మారాలో వాడు అన్నాడు గగబుగాయ అన్నాడు వాడు మరి వీడికి ఏంటి ఎక్కడ వీడు ఎక్కడ మసైమారా వీడు ఎక్కడ గగబుగా అన్నాడు స్వామిజీ గగబుగాయ అన్నారు దయానంద స్వామిజీ ఏమిటని అనుకున్నాను వాడికి గగబుగాయ అంటే వాడి దాంట్లో ఒక అర్థం ఉంది ఏమిటని అడిగాను అంటే గగబుగాయ అంటే ఒక కన్ఫ్యూజన్ని గగబుగాయ అంటారట వాళ్ళు అంటే ఒక సందిగ్ధ స్థితి ఒక ఏమీ చేయలేని స్థితి వచ్చినప్పుడు వాళ్ళు గగబుగాయని అరుస్తారట వాళ్ళు సో దేర్ ఈజ్ సమ్ పర్పస్ ఫర్ దట్ శబ్దం ఆల్సో కదా బట్ దెర్ ఈస్ నో పర్టికులర్ ఆబ్జెక్ట్ అదొక ఫీలింగ్ అదొక ఎక్స్పీరియన్స్ అంతే ఆ సందిగ్ధ స్థితిని ఏమీ చేయలేనటువంటి ఆ తటస్థంగా ఉండిపోయి ఒక ఏదో రకమైనటువంటి భయం ఆందోళన వచ్చినప్పుడు గగపుగా వాళ్ళు కాబట్టి ఇక్కడ మనం బాగా ఆలోచిస్తే మనస్సు అంటే తద ఆకార వృత్తి చూడండి ఇప్పుడు ఇక్కడ ఇంకొక్క అడుగు ముందుకు వెళ్దాం నేను గులాబీ పువ్వు అంటే గులాబీ పువ్వు కనపడింది కదా ఏనుగు అంటే ఏనుగు కనపడింది మామిడి చెట్టు అంటే మామిడి చెట్టు కనపడింది ఇప్పుడు ఇంకొక ప్రశ్న మీకు ఏంటనంటే గులాబీ పువ్వుని చూసింది ఎవరు నేనే స్వామీజీ ఏనుగుని నేనే మామిడి చెట్టుని నేనే అంటే చూసే నాకు చూడబడే వాటికి చిన్న తేడా ఉంది ఏం తెలుసా చూసే నేను అలా స్టేబుల్గా ఉన్నాను చూడబడేవి మారిపోతూ ఉన్నాయి గులాబీ పువ్వు వచ్చింది నేను చూశాను గులాబీ పువ్వు వెళ్ళిపోయింది ఏనుగు వచ్చింది నేను చూశాను ఏనుగుపోయింది మామిడి చెట్టు వచ్చింది చూస్తున్నాను మళ్ళీ ఇంకొకటి వచ్చే వరకు ఇది ఉంటుంది అంటే చూడబడేవన్నీ కూడా దృశ్యములు బాగా గుర్తుపెట్టుకోండి సో మనస్సు యొక్క ఆ భావం దృశ్యములు దే ఆర్ సీన్స్ ఈ చూచేవాడెవడు వీడెవడు అవన్నీ దృశ్యమైతే వీడేమవుతున్నాడు అది సీన్ అయితే వీడెవడు సియర్ అంటే వీడెవడు ద్రష్ట వీడు చూచేవాడు ఇప్పుడు వీడికి వాటికి తేడా ఉన్నాయా ఏం తేడా ఉంది అవి కదిలిపోతూ ఉంటాయి నేను అలానే ఉంటాను కాబట్టి మనసు యొక్క స్వభావం ఏం తెలుసా కదులుతూ ఉండడమే మనస్సు కదలకుండా అలా నిలబడిపోదు మనస్సు కదులుతూ ఉండేదే మనస్సు యొక్క స్వభావం స్వామీజీ నా మనస్సు కదలకుండా ఉండాలంటే కోమాలోకి వెళ్ళాలంటే ఇంకేం కదలదు అన్కాన్షియస్ అయిపోతే కదలదు కదులుతుందా కోమాలో ఏం కదలదు ఇంకా అంటే కోమాలికి కదులుతుంది కోమాలికి కదులుతూ ఉంటుంది కానీ కోమాకి కదరదు కోమాలి అంటే ఏంటి కోమాలి తమిళంలో కోమాలి అంటారు కోమాలి అంటే ఏంటి వెర్రి వెర్రివాడు వెర్రివాడు వాడు పర్వత కోమాలి కోమాలి చేష్టకల్లా పండికా అవునా కోమాలి అంటే ఓ వెర్రితనం ఏం చేస్తాడో వాడికే అర్థం కాదు సో కోమా అంటే ఏంటంటే అన్కాన్షియస్ స్టేట్ కాబట్టి మనసు కదలకుండా ఉండాలండి కదలకుండా ఉండదు కదిలిపోయేవి దృశ్యాలు ఆ వాటిని చూసే నేనెవరు ద్రష్ట అయితే స్వామి అయితే మనస్సు కదిలిపోతూ ఉంది కదా ఇందాక ఏమన్నారు మీరు మనస్సు ఇంకొక భాగం నేను అన్నారు కదా ఆ చూసేవాడిని మరి నేను కదలడు కదా అంటే మరి మనస్సు కదులుతుందన్నారు ఎస్ కానీ వీడు కూడా ఒకప్పుడు కదిలిపోతున్నాడుగా నిద్రలో వీడు పోతున్నాడు కదా అర్థమైందా అంటే నేను అని వ్యక్తమైనటువంటిది మనసు నాచే గుర్తింపబడేది మనస్సు రెండు మనస్సే రెండు మనస్సే మనస్సు ఇప్పుడు అర్థమైందా మీకు లోపల కనిపించే వస్తువులు మనస్సే దాన్ని చూసే నేను మనస్సే ఇప్పుడు ఇక్కడ శంకర్లు అంటున్నారు నమనహ ఆ దృశ్యాలు నేను కాను ఆ చూసేవాణ్ణి నేను కాను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక నేను ఒక రాజుగారి ఇంట్లో ఉండేవాడిని విశాఖపట్నంలో ఆయన డిఐజీగాను ఏదో చేశారు ఆయన ఏఎస్పిగా చేశారు ఆయన చేసేవారు క్రైమ్లో ఆయన ఏఎస్పిగా చేసేవారు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఆవిడ పాప నన్ను చాలా బాగా ఒక కన్న కొడుకులాగా ఆదరంగా అభిమానించేది ఆవిడ ఆవిడ సడన్గా చనిపోయింది ఆవిడ చనిపోతే ఈయన అలా కూర్చో ఉన్నాడు మౌనంగా అప్పటికి నేను ఇంకా సన్యాస దీక్ష తీసుకోలేదు బ్రహ్మచర్య దీక్షలో నన్ను వెళ్ళాను వెళ్ళి పలకరించడానికి వెళ్ళాను ఆయన అలా మౌనంగా కూర్చొని ఉన్నాడు ఆవిడ చాలా ఆయనకు అన్నీ చేసి పెట్టేది అన్నీ చూసేది నాకు అన్నీ పాప అన్ని సవరించేది పూజకి అభిషేకాలకు అన్నీ సెట్ చేసి అయితే ఆయన అలా కూర్చున్నాడు మౌనంగా ఆవిడ గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు ఆయన ఆవిడ పోయింది ఇప్పుడు ఆయన మౌనంగా కూర్చొని చింతిస్తూ ఉన్నాడు ఆవిడ గురించి ఇంకంతా అయిపోయింది కార్యక్రమం అయిపోయింది అంతా తీసారు రాత్రి వచ్చాము ఇద్దరం కొంతసేపు మాట్లాడుకున్నాం అంతా అయింది ఆయన కూడా బయటికి వెళ్ళాడు కొంతసేపు అయిన తర్వాత వచ్చారు రాత్రి పడుకుండిపోయారు ఆయన నాకు నిద్రపట్టలేదు ఆయన బాగా పడుకుంటున్నారు ఆయన ఆయన హాల్లోనే అక్కడే పడుకున్నారు నేను అక్కడ కూర్చో ఉన్నాను నాకు నిద్ర పట్టలేదు పాప ఆవిడ ఒక మూడు నాలుగు సంవత్సరాలు నాకు అంతా సేవ చేసేవాడు అన్నీ చేశారు ఆవిడ చాలా పెద్ద ఆవిడైనా చాలా నాకు ఇగ చేసేవారు నేను ఆయన్ని చూస్తున్నాను ఆయన అలా పడుకున్నాడు ఆయన నాకు తర్వాత ఆలోచిస్తే ఆలోచిస్తే అనిపించింది ఆయనకి భార్య దృశ్యం కదా ఆ భార్య గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ చాలా టైం అలా స్పెండ్ చేశాడు ఇప్పుడు భార్య దృశ్యం అనేది పోయింది ఇప్పుడు ఈయన పడుకున్నాడు ఈయన ద్రష్ట కదా ఈయన కూడా పడిపోయాడు అక్కడ ఆ నిద్రలో ఆ నిద్రలో ఏమైంది ద్రష్ట కూడా పడుకుండిపోయాడు అందుకనే హాయిగా ఉన్నాడు ఉదయం మెల్లగా లేచాడు ఆయన ఐదు గంటలకల్లా లేచాడు లేచి కూర్చున్నాడు నేను లేచాను అల్లికి అయింది నేను కూడా కొద్దిగా అలా కూర్చుని అలా కొనుక్కు తీసిన లేచాను నేను అడిగాను రాజుగారు ఆవిడ పోయారు కదా మీ ఆవిడ భార్య అమ్మగారు పోయారు కదా మీరు ఎలా పడుకున్నారండి నాకైతే నిద్రపట్టలేదు రాజుగారు సరిగ్గా అన్నాను ఆయన ఏమన్నారు తెలుసా ఒక మాట అన్నారు గుర్తించేది నాకు అంత ఇది లేదండి నేనే లేనక్కడ అన్నాడు ఆయన aayiki vedaantham teliyadu but he has spelt out ante aa vide gurinchi gurtinche daniki nene lenan anka kada nene em cheyina ink annada ani see if i am there then i can think of her the very thinker is not there evaraithe na bharya gurinchi aalochisthunnaado lopala vaadu ledu so the person who claims that she is by wife ఆవిడతో నేను ఇలా ఉన్నాను ఆవిడ నాతో ఇలా ఉండేదనే స్మృతులు ఆలోచనలు ఇవన్నీ పెట్టుకున్నటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడు లేడు నిద్రలో వాడు పడిపోయాడు కాబట్టి ఇప్పుడు వాడెప్పుడైతే పడిపోయాడో ఇవన్నీ పడిపోయాయి రోజూ నిద్రలో మనకు జరిగేది అదే మీరు ఏదైనా ఎంత పెద్దైనా ఎంత అల్పమైనా ఏదైనప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి నిద్ర అంటే అర్థం ఏంటంటే అక్కడ ఎవడైతే ఉండి అన్నింటినీ నాది నాది నాది నాది నాది అనుకుంటూ పెనవేసుకుంటున్నాడో వాడు పడిపోతున్నాడు వాడు పడిపోగానే ఇవన్నీ అక్కడ ఉన్నా లేనట్టే లేనా ఉన్నట్టే అంతే అంతా పోయినట్టే అంత కాబట్టి నా మనహ ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ అది అంటే మనస్ అంటే దృశ్యము ఒక భాగం ద్రష్ట ఇంకొక భాగం కానీ దృశ్యాలు తాత్కాలికము ద్రష్ట కూడా తాత్కాలికమే దృశ్యాలు ఒక్క నిమిషం ఉండొచ్చు రెండు నిమిషాలు ఉండొచ్చు కానీ ద్రష్ట మేలుకున్నప్పటి నుంచి పడుకునేదానికి ముందు వరకే ఉంటాడు నిద్రలో ద్రష్ట కూడా ఉండడు కాబట్టి మనస్సు అక్కడ పడిపోయింది అంతేనా కాదా ఆ నిద్రలో మనస్సు కూడా పడిపోయింది అంటే ద్రష్టగా ఉండే మనస్సు పడిపోయింది దృశ్యాలు పడిపోయాయి కాబట్టి ఎక్కడైతే మనస్సు పడిపోయిందో ఇంకా నేనున్నా లేనా నిద్రలో స్టిల్ ఐ కంటిన్యూ టు బి అందుకనే ఉదయం లేవగానే అడిగితే ఎలా ఉందండి నిద్ర అని అంటే అబ్బా స్వామి ఎంత బాగుందో నిద్ర ఏ చెప్పవా ఎలా ఉందో నిద్ర ఎంత బాగుందో అంటున్నావు నిద్రలో ఎలా ఉంది చెప్పు నాకు మంచి ఓ జనరల్ ఏసీ టూ టన్ ఏసీ పెట్టి చిన్న గదిలో నీకు మంచి రగ్గిచ్చి మంచి పిల్లోస్ పెట్టి రూమ్ స్ప్రే చేసి డిమ్ లైట్ పెట్టి నీకంత కడుపు నిండా భోజనం పెట్టి అలా ను పడుకున్నప్పుడు కాళ్ళు ఒత్తి అన్నీ చేస్తే నీకు ఒక సుఖం వచ్చింది కదా అలా ఉందా అక్కడ ఏమైనా ఏ స్వామి నిద్రపోకముందే ఇవన్నీ చూస్తాం వన్ సిప్ ఇన్ టు స్లీమ్ ఏసీ ఉందా నాకు తెలీదు బీసీ ఉందా నాకు తెలీదు డీసీ ఉందా నాకు తెలీదు ఐఆమ్ లీస్ట్ బాధడ్ అబౌట్ ఆల్ దీస్ ఇక నాకు ఇవేం పట్టవు ఆ నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఈ సుఖాలు కాదండి అది మరి ఎలా ఉన్నింది నిద్రలో సుఖం ఏమోనండి నేను నోటితో చెప్పలేను కానీ చాలా బాగున్నాను సరే అప్పుడు ఇంకో ప్రశ్న వేశాం చాలా బాగున్నానన్నావు కదా చాలా హాయిగా ఉన్నానన్నావు కదా ఆ నిద్రలో భార్య వల్ల వచ్చిన సుఖం లాంటిది సుఖమా లేకపోతే కొడుకు బాగా సక్సెస్ అయ్యి చాలా బాగా చదువుకుని మంచి పేరు తెచ్చి వాడు వాడిని పొగుడుతూ ఉంటే నీకు ఒక ఆనందం కలుగుతుంది కదా పుత్రోత్సాహం కలుగుతుంది కదా అలాంటి ఆనందమా నీకు లేకపోతే నీకు ఏదైనా మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యి నీకు చాలా ఉన్నతమైన స్థితి కలిగిందనుకో నీకు అన్ని సంపద వాహనాలు ఇళ్ళు పేరు నీకు ఒక హోదా అన్నీ వచ్చిందనుకో అప్పుడు నీకు ఒక ఆనందం ఉంటుంది కదా అటువంటి ఆనందం ఏమన్నా అక్కడ ఉందా చెప్పండి ఎటువంటి ఆనందంతో ఆ నిద్రలో ఉండే ఆనందాన్ని కంపేర్ చేయొచ్చు ఈ లోకంలో చెప్పండి నాకు నిద్రలో హాయిగా ఉన్నానన్నారు కదా ఆ హాయిని ఈ లోకంలో దేంతో కంపేర్ చేస్తాను చెప్పండి చెప్పండి ఎగ్జాంపుల్ చెప్పండి దేనితో అయినా కంపేర్ చేయొచ్చు దేనితో అయినా చేయగలమా చెప్పండి దేంతో అయినా కంపేర్ చేయగలమా చేయలేం ఎందుకు తెలుసా కంపేర్ చేయడానికి అది ఏమిటో మనకు తెలిస్తేగా ఆ హాయి ఎక్కడి నుంచి వస్తుందో ఆ హాయి ఏమిటో అది ఏమిటో తెలియకుండా ఉంది అందుకనే నిద్ర గురించి మాట్లాడుతూ ఎక్కువసేపు నిద్ర నిద్ర అంటే ఇక్కడ వచ్చేస్తుంది మీకు ఇప్పుడు కదా వీలైనంత వరకు తొందరగా వెళ్తాను దాటిపోతుందని కాబట్టి ఆ నిద్రలో మనస్సు అనేటువంటి దానికి ఉన్న రెండు గుణాలున్నాయే ఒకటి దృశ్యమానమైన మనస్సు రెండు ద్రష్ట స్వరూపమైన మనస్సు ఆ ద్రష్ట దృశ్యము రెండు కలిపునదే మనస్సు ఆ మనస్సు పడిపోతుంది బాగా ఆలోచించండి ద్రష్ట యాజ్ వెల్ యాజ్ దృశ్యం ఇది రెండు కూడా పడిపోతుంది ఎక్కడైతే ఈ రెండూ పడిపోతున్నాయో ఇక రెండవది లేదక్కడ ఉందా ఆ నిద్రలో వేరేది ఉందా నథింగ్ ఎల్స్ అయితే ఇక్కడ ఏం జరిగింది అనంటే మేలుకున్నప్పుడు ఏం మేలుకుంటుంది కళ్ళు తెరుస్తున్నాం కదా ఉదయాన్నే ఏం మేలుకుంటుంది అంటే నేను అనేది మొట్టమొదట లేస్తుంది అంటే నేను అని తెలుగులో నాననే తమిళ్లో మీ అనే ఐ అనేటువంటిది ఇంగ్లీష్లో పదాలు వేరవచ్చు మనం చెప్పుకునేదానికి కానీ బాగా ఆలోచిస్తే మీరు నేను అహం అది ముందు లేస్తుంది అది ఒక భావాన్ని పొందుతుంది అహం అనేది ఒక భావాన్ని పొందుతుంది బాగా వినండి ఇక్కడ శ్రద్ధగా చూడండి ఆ అహం అనేది లేచినప్పుడు అన్నిటికీ చలనం కలుగుతుంది నేను మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగా నిద్ర ఎలా ఉంటుంది నిద్ర నుంచి లేచినప్పుడు ఎలా ఉంటుంది లేచిన తర్వాత ఎలా ఉంటుంది తర్వాత తర్వాత తర్వాత ఎలా మనం బయటకు వస్తాం మనం ఎలా వెలుగులోకి వస్తాం మనం ఎలా ప్రవర్తిస్తాం ఆ తర్వాత ఎక్కడికెక్కడికి ఎలా వెళ్ళిపోతాం అన్నీ నేను మీకు ఒక్కొక్క స్టెప్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాగా చూడండి నిద్రలో ఉన్నప్పుడు అసలు ఈ ప్రపంచం తెలీదు ఎవరో తెలియదు నేను మగవాడినా ఆడదాన్న నేను అసలు పండితున్నా నేను సన్యాసిన లేకపోతే నేను సాధకున్నా నేను మంచి శౌర్యవంతున్నా నేను భారతీయున్నా నేను బ్రాహ్మణున్నా క్షత్రియుడి ఇవి ఏవీ లేవే నిద్రలో అందుకనే అన్నమయ్య అంటాడు నిండార రాజు నిదురించు నిదురయ్యునొక్కటే అండరే బంటు నిద్ర అదియునొకటే మెండైన బ్రాహ్మణుడి మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరుభూమి ఒకటే బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే అంటాడు ఆయన ఆ నిద్రలోకి మనం ప్రవేశించిన తర్వాత ఆ నిద్ర కలిగినప్పుడు నిద్రలో ప్రవేశించడం అంటే మనసు పడిపోవడమే అంతే ప్రవేశమేం లేదు నిద్ర అంటే మనస్సు పడిపోతే అంతే ఇప్పుడు బాగా ఆలోచించండి ఒక థియేటర్కి వెళ్ళారనుకోండి సినిమా హాల్కి అక్కడ ఏం జరుగుతుందని అంటే ప్రొజెక్టర్ నుంచి మీకు ఒక లైట్ వచ్చి పడుతుంది స్క్రీన్ మీద ఆ స్క్రీన్ మీద ఎప్పుడైతే డిస్ప్లే అయిందో ప్రొజెక్ట్ అయ్యిందో అక్కడ పేర్లు చెట్లు అవి ఇవన్నీ కనపడుతున్నాయి ఇప్పుడు సపోజ్ స్క్రీన్ లేకుండా మీరు ప్రొజెక్ట్ చేస్తూ పోయారనుకోండి ఏమైనా కనపడతాయా అంతే నిద్ర అంటే దట్స్ ఇట్ ప్రొజెక్షన్ ఈజ్ దేర్ బయట ఉంది భార్య ఉంది పిల్లలు ఆడుకుంటున్నారు ఇళ్ళుంది కార్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ట్ అవన్నీ ప్రొజెక్ట్ అయ్యి ఎక్కడైతే రికగ్నైజ్ చేస్తున్నామో ఆ స్క్రీన్ పోయింది దట్స్ ఇట్ దట్ ఈస్ నిద్ర అర్థమైందా నిద్ర అంటే ప్రపంచం ఉంది ప్రపంచం ఎక్కడికి పోదు కానీ నేను లేను ప్రపంచానికి అంతే ప్రపంచాన్ని గుర్తించే నేను లేను ప్రపంచాన్ని గుర్తించడం అంటే ఏం జరుగుతుంది లోపల నేను అనేటువంటి అహం అనే వృత్తి స్క్రీన్ దాని మీద అన్ని ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది నా భార్య నా కొడుకు నా వ్యాపారం నా ఇళ్ళు నా చెప్పులు నా కర్ర నా వాహనం నా మనిషి నా కుక్క నా నక్క నా తోలు ఇవన్నీ నాత్వం అంతా కూడా నాది నాది నాది నాది అని ఏదైతే నేను క్లయిమ్ చేస్తూ ఉంటానో ఇవన్నీ కూడా లోపల ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది ఎక్కడా నేను అనే వృత్తి మీద అదే స్క్రీన్ అది కట్ అయిపోతుంది ఆ స్క్రీన్ తీసేసి ఇంకా ప్రొజెక్షన్ ఉంటుంది ప్రయోజనం ఏమీ లేదు ఇప్పుడు సపోజ్ నేను నిద్రపోతే ప్రపంచం అంతా నిద్రపోవాలనే నేమో ఉందనుకోండి అంతా పడుకుంటారు అలాగా అలాగైతే ఇప్పుడు ఎవడో కూడా పడుకున్నాడు అనుకోండి మనకు ప్రవచనం వెళ్ళదు నేను పడుకుని ఉంటాను కాబట్టి నేను పడుకుంటే ప్రపంచం పని ప్రపంచం జరిగిపోతూ ఉంటుంది కానీ నేనే ఐ ఆమ్ డెడ్ ఫర్ ది వరల్డ్ నేను ప్రపంచానికి లేనింకా మళ్ళీ అప్పటి వరకు ఆ నేను అనే స్క్రీన్ తయారయ్యేంతవరకు మళ్ళీ ఆ నేను లేచాడనుకోండి ఆ ప్రొజెక్షన్స్ ఉంటాయి కదా వెంటనే అది ఎలా జరుగుతుంది ఒకసారి మీ అనుభవం చూడండి ఇప్పుడు బాగా నిద్రపోయారు నిద్ర నుండి మేలుకున్నారు మేలుకున్న తర్వాత ఏం జరుగుతుందని అంటే ముందు అహం అనేటువంటి వృత్తి అర్ధ వికాసం అవుతుంది ముందు ఏమవుతుంది అర్ధ వికాసం అంటే పార్షియల్గా మనం మేలుకుంటాం పార్షియల్ అవేకనింగ్ అంటారు దాన్ని అంటే మనం పూర్తిగా ప్రపంచానికి మేలుకోము ఆ అహం అనేటువంటి వృత్తి శరీరం అంతా వ్యాపిస్తూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా వ్యాపించినప్పుడు శరీరం కదులుతుంది ఇలా చలనం ఆ మంచం మీదనే ఇలా ఇలా కదులుతాం ఇలా నీలుగుతాం కాళ్ళు చేతులు ఇలా వండుకుంటుంటాం బట్ ప్రపంచాన్ని ఇంకా గుర్తించాం మనం బాగా చూడండి ప్రపంచస్ఫురణ రాదు ఇంకా పూర్తిగా నా వ్యాపారం నేను వెళ్ళాలి అవేం రావు కానీ నేను శరీరం అంతా కూడా శరీరంతో తాదాత్మ్యం చెందుతున్నాను ఎలాగా నేను అనే వృత్తితో ఆ నేను అనే వృత్తి శరీరం అంతా వ్యాపించింది జస్ట్ లైక్ ఒక బల్బు వేసామనుకోండి ఎక్కడో స్విచ్ వేశామనుకోండి ఆ బల్బు వెలిగిందనంటే ఆ లైటింగ్ ఎలాగైతే రూమ్ అంతా వ్యాపిస్తుందో అన్నిటినీ ఇల్యూమిన్ చేస్తుందో అన్నిటినీ ప్రకాశింపజేస్తుందో అలాగనే లోపల నేను అనేది వెలుగగానే అన్ని వెలుగొందుతాయి కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు ఇంద్రియాల అవయవాలు గుండె అన్ని ప్రాణం అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్యూమిండ్ దర్ బికాస్ ఆ నేను అనే బల్బు వెలిగింది కదా ఇప్పుడు ఆ నేను అనే వృత్తి అన్నిటితో తాదాత్మ్యం చెందుతుంది ఐడెంటిఫై అవుతుంది తాదాత్మ్యం చెందడం అంటే ఎలా తాదాత్మ్యం చెందుతుంది అంటే సపోజ్ నేను ఇప్పుడు దీన్ని పట్టుకున్నాను లేకపోతే ఈ వాచ్ని తీసుకున్నాను అలా తాదాత్మ్యం చెందదు లేకపోతే నేను ఇలా బట్ట కట్టుకున్నాను అలా తాదాత్మ్యం చెందదు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఇక అంగవస్త్రం వేసుకున్నానా ఈ అంగవస్త్రం నేనే అనుకుంటానా నాకు బాగా తెలిసే అంగవస్త్రం నేను కానని కానీ అలాగనే నేను అనే వృత్తి లేచి శరీరాన్ని పట్టుకుంటుంది కదా ఈ శరీరం నాది కాదు అనే జ్ఞానం ఉండదు శరీరమే నేను నేనే శరీరం అయిపోతుంది బస్ దట్ ఈస్ కాల్డ్ అధ్యాస అక్కడ జరుగుతుంది అధ్యాస కన్నుందనుకోండి కన్నే నేను నేనే కన్ను చెవి నేనే శ్రోత్రం శ్రోత్రము నేనే అంటే దట్ ఈస్ కాల్డ్ అధ్యాస అందుకనే అన్యోన్యస్మిన్ అన్యోన్యాత్మకతామధ్యస్య సత్యానృతే మిథినీకృత్య అహం మమ ఇదమితి నైసర్గికోకవ్యవహార శంకరాచార్యులు వారు బ్రహ్మసూత్ర భాష్యంలో చెప్తారనమాట అసలు వ్యవహారం ఎలా మొదలయ్యింది అంటే నేను అనేది పుట్టకపోతే వ్యవహారం లేదు ఉందే ఆ నిద్రలో ఉన్నాడు వాడికి ఏమైనా వ్యవహారం ఉందా నథింగ్ ఎవడైతే మేలుకుంటే వీటితో తాదాత్మ్యం చెంది ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ తనదిగా భావించి తానే దేహేంద్రియ మనోబుద్ధులుగా అయిపోయి రెండింటిని కలుపుకుని రెండింటిని ఒకటి చేసి రెండింటినీ ఏకం చేసుకుని అసలు ఒకటి వేరు ఇంకొకటి వేరు ఆ వేర్పాటుతనాన్ని గుర్తించకుండా రెండింటిని ఒకటిగా భావించేసి ఒకటిగా తీసేసుకుని ఎవడైతే ప్రపంచంలోకి తొంగి చూసి ప్రపంచంలో వ్యవహరిస్తున్నాడో ఇంద్రియాలతో దట్ ఈజ్ వ్యవహారం అందుకనే ఆయన అంటారు యుష్మద్ అస్మత్ ప్రత్యయ గోచర విషయ విషయో తమః ప్రకాశవద్ధస్వభావ ఇతర ఇతర భావా అనుపత్తౌ సిద్ధాయాం సుతరాం సత్యానృతే మిథిలీ నైసర్గివహార ఎంత క్లియర్గా ఉంది చూడండి సార్ నేను అనేటువంటి స్ఫురణ లేకపోతే ఈ శరీరాన్ని ఏం చేస్తారు తెలుసండి రామ్నాం సత్య బట్ అండి తీసుకెళ్ళి ఈ నేను అనేటువంటిది రెండు అక్షరాలు కనుక లేవకపోతే లోపల ఈ శరీరం ఎందుకు దేహానికి పనికిరాదంతే రామ్నాం సత్య అంటే ఏంటి కొండు ఇల్ల నిల్లే పోయిటారు ఎవరు దీంట్లో నుంచి ఎవరు ఎవరు పోయారు ఇందులో నుంచి నేను దట్స్ ఇట్ అంటే నేను అనేది పోలేదు నేను అనేది రాలేదు అంతే దట్స్ ఇట్ పోలేదు ఎక్కడికి మనం ఏమంటాం పోయింది పోయింది అంటాం పోతే నేను కాదది అది ఆత్మవత్ సర్వభూతేషు అంతటా నిండి ఉంది బట్ ఆ నేను అనేటువంటి వృత్తి ఇక్కడ కలగలేదు దట్స్ ఇట్ నేను అనే ఉపాధి లేకుండా అయిపోయింది అందుకని ఈ శరీరము ఇంక రెస్పాండ్ అవ్వదు మీరు బాగా ఆలోచించండి ఆ నేను అనేటువంటి రెండు అక్షరాలు అహం ఉందే ఆ అస్మత్ ప్రత్యయం లేవగానే ముందు ఆ ప్రత్యయం సూక్ష్మంగా లేస్తుంది లేచి అది స్థూలమై స్థూలమై దేహేంద్రియాలన్నింటినీ కూడా వ్యాపించి అన్నింటినీ చలనం చేస్తుంది బాగా ఆలోచించండి మొత్తం అంతా కూడా వ్యాపించి మొత్తం అన్నింటినీ కూడా ఒకటి చేస్తుంది చేసి ఏం చేస్తుంది తెలుసా అండి అన్నీ తనే అన్నీ అయిపోతుంది ఏకమైపోతుంది అసలు శరీరం నేను కాను కానీ నేనే శరీరం అయిపోయాను కన్ను నేను కాను నేనే కన్ను అయిపోయాను ఈ ఇంద్రియాలు నేనే దేహం నేనే ప్రాణం నేనే అన్నీ నేనైపోయాను ఇప్పుడు బాగా ఆలోచించండి ఎప్పుడైతే నాకు దానికి తేడా లేకుండా ఒకటైపోయానో ఇక్కడ ఇంకో ప్రమాదం అయిపోతే పోన్లేండి స్వామిజీ తప్పేమిటని అనుకోవచ్చు అయిపోతే తప్పేం లేదు అయిపోతే పెద్ద ప్రమాదం ఏంటంటే నేను కాని వాటన్నింటినీ నేను అనుకోవడం వల్ల ప్రమాదం ఏంటంటే అసలు నేనెవరో నాకు తెలియకుండా అయిపోయాను దట్ ఈజ్ ది ప్రాబ్లం అర్థమైందా దేహం నేను కాను నేను అనుకుంటే తప్పేం లేదు ఇంద్రియాలను నేను కాను నేననుకుంటే తప్పు లేదు కానీ పొరపాటు ఎక్కడా అంటే నువ్వు దేహం కావు కానీ నువ్వెవరు అని అడిగితే ఇప్పుడు చెప్పలేకపోతున్నామే మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను గులాబీ పువ్వుని చూశారు కదా చూశాను స్వామీజీ చాలా బాగా ఉంది ఓ ఏనుగు అబ్బా చాలా బాగా కనిపించింది చాలా బాగుంది మామిడి చెట్టు చాలా బాగుంది ఈ మూడు చాలా బాగున్నాయి కదా ఈ మూడింటిని ఎవరు చూశారు నేనే స్వామి ఆ నేను ఎవరు చెప్పొకసారి ఏమో చూడండి ఆఫ్టర్ ఆల్ గులాబీ పువ్వు చెప్పగలుగుతున్నారు ఏనుగు గురించి చెప్పగలుగుతున్నారు మామిడి చెట్టు గురించి చెప్పగలుగుతున్నారు కానీ మీ గురించి అడిగితే ఒం పురియ మాటింగరదు స్వామీజీ ఎలా ఇరుటా ఇరుకు ఉళ్ళ అర్థమైందా దీని ప్రమాదం ఎంత దూరం వెళ్ళిందో అసలు నేను లేకపోతే గులాబీ పువ్వు కనపడదు నేను లేకపోతే ఏనుగు కనపడదు నేను లేకపోతే మాముడి చెట్టు కనపడదు కానీ ఎవరు ఉంటే ఇవన్నీ కనపడుతున్నాయో ఎవడి వల్లన ఇవన్నీ ప్రకాశిస్తున్నాయో ఎవడిలో ఇవన్నీ లీనమైపోతున్నాయో పోతనంటాడు ఎవని చేజనించు జగమె లోపల నుండు లీనమై ఎవని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుండు వాడెవ్వడు సర్వముతానైన వాడెవ్వడు ఆత్మభౌశ్వరుని శరణు వేడేదన్ చాలా అద్భుతమైన శ్లోకం ఆయన ఎవడి వల్ల ఒక గులాబీ పువ్వు కనపడింది మా గురువుగారు ఒక ప్రశ్న వేస్తుంటారు అదే మీకు కూడా అడుగుతాను రెండు ప్రశ్నలు వేస్తారు i see therefore i am adi correcta chudandi vinandi bhaga vinandi i see therefore i am adi correcta lekapothe i am therefore i am seeing i can see adi correcta and ayana adige prashna enante i think therefore i am adi correcta ledhu i am therefore i think edi correct ఇప్పుడు మీరు ఉన్నారా అని అడిగితే ఒక్క నిమిషం ఆలోచించి చెప్తాను ఉండండి అంటారా చెప్పండి ఏమండి మీరు ఉన్నారా ఎక్కడా అని అడిగాను అనుకోండి ఒక్క నిమిషం ఉండండి ఆలోచించి చెప్తానంటారా నా మీరు ఉన్నారా అని అడిగితే నేను ఉన్నాను అని కూడా చెప్పక్కర్లేదు ఏమిటండి అలా అడుగుతారేంటి అంటారు అవునా అరే నేను ఉన్నాను అంతే దట్స్ ఇట్ నేనున్నాను అని చెప్పడానికి ఆలోచించి అక్కర్లేదు కానీ ఈ హాల్లో ఏవండి పలానా సుబ్బారా ఉన్నాడా అని అడిగాను అనుకోండి ఒకసారి ఉండండి స్వామి చూసి చెప్తాను అని అలా వెళ్ళి చూస్తారు సపోజ్ మిమ్మల్ని అడిగానుకోండి మీరు ఉన్నారా అంటే ఉండండి ఒకసారి చూసుకుంటాను ఉండండి అని వెతుక్కురావాలా మీ ఉనికికి మీ ఉనికిని మీరు చెప్పడానికి ఏ ఆలోచన అక్కర్లేదు కానీ అన్య వస్తువు యొక్క ఉనికిని చెప్పడానికి ఆలోచన కావాలి అంటే నాకు ఆలోచన అక్కర్లేదు ఇంకో దాని గురించి అయితే ఆలోచించాలి అర్థమైందా కాబట్టి నాకు ఏ ఆలోచనలు అక్కర్లేదు అందుకనే నా మనహ నాకు మనస్సు అక్కర్లేదు ప్రపంచం కోసమైతే మనస్సును వాడుకోవాలంతే అర్థమైందా మీకు నా కోసం నాకు నేనుగా ఉండడానికి మనస్సు నేను ప్రపంచం కోసం కావాలనంటే మనసు కావాలి అర్థమైందా ఇప్పుడు నేను భార్య కోసం కావాలంటే మనస్సు కావాలి నేను నేనుగా ఉండడానికి మనస్సు అక్కర్లేదు భార్య కావాలనుకున్నప్పుడు మనస్సు కావాలి కొడుకు కావాలనుకుంటే మనసు కావాలి వ్యాపారం కావాలంటే మనస్సు ప్రవచనం చెప్పాలంటే మనస్సు వినాలంటే మనస్సు పూజ చేయాలంటే మనస్సు ధ్యానం చెయ్యాలంటే మనస్సు చూడండి ఏది చె మనసు మనస్సు కావాలి కానీ నేను ఏ క్రియ లేదు నిష్క్రియమై అక్కడ హాయిగా నిర్వికల్పకమైన నిష్క్రియ స్థితిలో నేను నేనుగా ఉండడానికి మనసు నాకు మనసు నేను నేనుగా ప్రకాశించడానికి మనస్సు నా ఉనికికి మనస్సక్కర్లేదు నా సత్తాస్ఫూర్తికి మనస్సక్కర్లేదు కానీ అన్య వస్తువుకి మనస్సు అపేక్ష అన్య వ్యక్తికి మనసు అపేక్ష ద్వైతానికి మనసు కావాలి నా స్వరూపానికి మనస్సు అక్కర్లేదు అర్థమైందా ద్వైతం ద్విదా ఇతం ద్వైతం అంటే నేను నేనుగా కాకుండా వ్యక్తమయ్యి బహిర్ముఖమై ఒక రూపాన్ని ఆపాదించుకుని తాదాత్మ్యం ప్రపంచంలోకి వెళ్ళడానికి మనస్సు కావాలి నేను నేనుగా ఉండేందుకు మనసు రెండవది నేను హాయిగా ఉండడానికి కూడా మనసు మనసు ఉంటేనే నా హాయిని భంగపరుస్తూ అర్థమైందే అందుకనే ఒక ఆయన రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళారు మహర్షి నాకు శాంతి కావాలి శాంతి కావాలని అడిగాడు విన్నారా మీరు నేను చెప్పింది ఇదివరకు నాకు శాంతి కావాలని అడిగారు రమణ మహర్షి ఏం మాట్లాడలేదు వీడు మళ్ళీ మహర్షి శాంతి కావాలి శాంతి కావాలి అన్నాడు ఆయన ఏమన్నారంటే సుమ్మా ఇరప్ప అన్నారు ఆయన ఏమిటి సుమ్మా ఇరప్ప అన్నారు చాలా బాధపడ్డాడు ఏమిటి నేను ఎంత దూరం కష్టపడి ఆయన మహర్షి గొప్ప వ్యక్తి దేవుడు అనుకుని వచ్చాను ఆయన్ని ఏమడిగా నేను డబ్బు అడిగాన ఏమన్నా అడిగాన ఏమడగలేదు శాంతి కావాలని అడిగాను సుమ్మా ఇరప్ప అన్నారు విసుక్కున్నాడు ఆయన ఆ పక్కన ఒక అతనున్నాడు అతనికి తెలుసు రమణుడి యొక్క భావం భాష ఆయన యొక్క భావుకత అన్నీ తెలుసు ఈయన అడిగాడు ఎందుకు అలా బాధపడుతున్నానంటే నేను స్వామిని అడిగాను శాంతి కావాలని అడిగాను ఏమన్నారు మహర్షి సుమ్మా ఇరప్ప అన్నారు మరి అదే శాంతి అన్నాడు ఆయన అది ఎలా శాంతి అవుతుందన్నాడు అంటే శాంతికి ఏమీ చెయ్యక్కర్లేదు అశాంతికి ఏదైనా చేసుకోవాలి ఇప్పుడు శాంతికి ఏమైనా చెయ్యాలా ఏమీ చెయ్యక్కర్లేదు ఇప్పుడు ఇంట్లో పిల్లాడు దాని లాగుతుంటాడు దీని లాగుతుంటాయ్ ఊరికినే ఉండు అంటే ఊరికినే ఉంటే శాంతి ఊరిలో అన్నీ కెలుక్కుంటే అశాంతి లేనిపోనివన్నీ కెలుక్కుంటే అశాంతి అశాంతికి ఏదైనా కెలుక్కుంటూ ఉండాలి శాంతికి హాయిగా ఉంటే చాలు ప్రశాంతంగా ఉంటే చాలు శాంతికి ఏమీ చెయ్యక్కర్లేదు నేను నేనుగా ఉంటే శాంతి నా యొక్క నిజస్వరూపాన్ని విడిచిపెడితే చ్యుతి పొందితే ఇంకా అక్కడి అశాంతి కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించండి నాకు మనస్సు అక్కర్లేదు అనంటే ఎందుకు అక్కర్లేదు నాకు మనస్సు నేను నేనుగా ఉండడానికి నేను నేనై ప్రకాశించేందుకు మనస్సు నేను అయథార్థ భావాన్ని పొందాలి అనంటే అన్యథాపత్తి కలగాలి అనంటే అవిచారణతో నేను బహిర్ముక్ అవ్వాలంటే దేహేంద్రియ కార్యకరణ సంఘాతాదులన్నింటినీ కూడా నేను మమేకమై దాంతో తాదాత్మ్యం చెంది బహిర్ముఖత కావాలి అని అంటే మనస్సు కావాలి కానీ ఇవి ఏవి అక్కర్లేదు నేను నేనుగా ఉన్నప్పుడు నాకు మనస్సు యొక్క ప్రమేయం లేదు కావాలా చెప్పండి ఇప్పుడు సపోజ్ మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఆయన్ని లేపి ఏమండి మీ పేరు ఏమిటని అడిగాను నా పేరండి సూర్యనారాయణరాజు అన్నారు ఆయన ఆ మీ పేరు సూర్యనారాయణరాజా బా చాలా బాగుంది మీ ఇంటి పేరు ఏమిటండి మా ఇంటి పేరు గొట్టుముక్కుల సూర్యనారాయణ రాజు అబ్బా అవ్వా గొట్టుముక్కుల సూర్యనారాయణ రాజు ఓ మీది వశిష్ట గోత్రమా అవునండి మా వశిష్ఠ గోత్రం ఓ గొట్టుముక్కల సూర్యనారాయణ వశిష్ఠ గోత్రం నాకు చెప్పారనమాట ఇప్పుడు నేను ఎక్కడికో వెళ్ళిపోయాను ఇప్పుడు ఆయన కూర్చుని ఆయన వశిష్ఠ గోత్రం గొట్టుముక్కల సూర్యనారాయణ వశిష్ఠ గోత్రం గొట్టుముక్కలు అనుకుంటాడా అనుకోవాలా చెప్పండి అక్కర్లేదుగా నేను అడిగాను కాబట్టి బయటికి చెప్పాడు నేను అడ ఎవరు అడగలేదనుకోండి పట్టించుకో అక్కర్లేదు ఆయనకు ఆయన స్మరణ అక్కర్లేదు అలాగనే నేను నేనుగా ఉన్నప్పుడు నాకు మనసు ఇంకొకటి వస్తే నాకు మనసు కావాలి అర్థమైందా ఇప్పుడు ఇంకొకటి మనస్సు బస్ దట్ సిట్ వేరొకటి లేదు నేనే మనస్సు లేదు అక్కడ అందుకనే ఇక్కడ శంకర్లు అంటున్నారు నా యథార్థ స్వరూపంలో నా నిజస్థితిలో నాకు మనసే లేదు నా మనహ ఇప్పుడు ఇక్కడ మనం తీయాలి మనస్సు అంతేగాని ఊరికి నీవేవి అర్థం చేసుకోకుండా నా మనహ నా బుద్ధి చిత్తం అంటే కుదరదు నేను నేనై ప్రకాశించే ఆ నిజతత్వంలో మనస్సు లేదు మన శబ్దానికి చెప్పాను కదా మీకు మా అంటే లేనిది నా అంటే కానిది లేనిది కానిది సృష్టిస్తూ పోతుంటుంది మనసు అది నేను కాను నేనెవరిని నేనై ఉన్నటువంటి సచ్చిదానంద స్వరూపం దర్శిట్ కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే ఈ ప్రపంచం కానీ మనుష్యులు కానీ సమాజం కానీ ఈవెన్ దేవుడు కానీ జీవుడు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మనోకల్పన దర్శిట్ ఇంకేం లేదు అందుకే శంకర్లు అంటారు దక్షిణామూర్తి స్తోత్రంలో చాలా బాగా చెప్తారు దేహం ప్రాణమీంద్రి స్త్రీ బాలాంధ జడోపమితి భ్రాంతభృశం వాదిన మాయాశక్తి విలాస కల్పి వ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తమ శ్రీ దక్షిణామూర్త విశ్వ దర్పణ దృశ్యమానగరీ తుల్యం నిజాంతర్గత పశ్యన్ ఆత్మని మాయయా బహి ఉద్భూతం యదా నిద్రయా యక్షాత్ కురు ప్రబోధ సమయే స్వాత్మానమేవాయ శ్రీ गुरमूर्त नईद श्री दक्षिणा मूर्त यफुण सदात्मक असत्क भाषते श्लोक चूडी यफुरण सदात्मक असत्क भाषते बाग आलोची इकड़े जन निद्र न की प्रपंचन ले ఈ శరీరం లేదు పక్కన భార్య ఉన్న భర్త ఉన్నా నాకు పట్టింపు లేదు పిల్లలు కొడుకు ప్రపంచం గోళ దేవుడు గురువు శిష్యుడు ఏమీ లేదు నేను నేనుగా హాయిగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను ఇప్పుడు ఏం జరిగింది ఈ నిద్రలో హాయిగా ఉన్న దాంట్లో ప్రశాంతంగా ఉండే నీళ్లల్లో ఒక చిన్న మట్టి పెళ్ళ బుళుక్మని పడింది అనుకోండి ఏమవుతుంది అక్కడ నుంచి ఒక తరంగం పుడుతుంది ఆ తరంగం ఇలా వ్యాపిస్తుంది ఆ కొలనంత అలాగనే ప్రశాంతమైనటువంటి నా గంభీర స్థితిలో నేను అనే ఒక వృత్తి బయలుదేరింది సూక్ష్మ వృత్తి బయలుదేరింది అదేం చేసింది ఆ తరంగం వ్యాపించి వ్యాపించి మనస్సుని బాగా మేల్కొల్పి బుద్ధిని మేల్కొల్పి చిత్తాన్ని మేల్కొల్పి అహంకార రూపంలో వ్యక్తమై ప్రాణాలని పెనవేసుకుని ఇంద్రియాలతో తాదాత్మించింది దేహమంతా వ్యాపించి ఈ ప్రపంచంలోకి నన్ను తొంగి చూసి నేను ఇలా కళ్ళు తెరిచి చూశాను అనమాట ఇలా ఇలా చూసిన తర్వాత భార్య భర్త కొడుకు నా ఇళ్ళు నా హోదా నేను నా కారు నావన్నీ అన్నీ ఇది నాది నాది నాది నాది ఇది ప్రపంచం ఇది నాది చూడండి రాగము ద్వేషము కామము క్రోధము అన్ని విభజనలు అది ఇది ఇది అది అనుకుంటూ ఇంకా కావాలి ఇంకా అది ఉండాలి ఇంకా ఇది సాధించాలి ఇవన్నీ ఆలోచనలు చూడండి ఇవన్నీ అసద్ అసత్ కానీ ఇవే ఇప్పుడు నాకు సత్యమైపోయింది ఏది సత్యమో అది అసత్యమైపోయింది ఏది అసత్యమో అది సత్యమైపోయింది అందుకనే సదసద్ అవిచారము అర్థమైందే సమస్య ఏమైంది సత్యము కనుమరుగైంది అసత్యము కళ్ల ముందు ఆవిష్కృతమై అదే సత్యమైపోయింది ఎప్పుడైతే సత్యము నాకు కనబడకుండా పోయిందో అసత్యాన్నే సత్యనుకుంటూనే బ్రతుకుతూ ఉంటాను అర్థమైందా అందుకని ఇక్కడ శంకర్లు అంటారు ఏవేవైతే ఇప్పుడు నేను ఆ అనుకుని అనుకును అనుకోబడే సత్యాలన్నింటినీ కూడా అసత్యాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి తొలగిస్తున్నారాయన ఆ తొలగించే ప్రక్రియలో నమనో బుద్ధి అహంకార చిత్తాని మనో బుద్ధి అహంకార న అహం ఇప్పుడు ఇవన్నీ సత్యంగా భావిస్తు భాసిస్తుంది కానీ ఇక్కడ బాగా ఆలోచించండి నేను అనే వృత్తి లేచింది కదా నిద్రలో ఆ వృత్తికి ముందు ఏముంది చెప్పండి ఆ వృత్తి లేవడానికి ముందు ఏముంది చెప్పండి శాంతం అద్వైతం ఏమీ లేనటువంటిది కానీ అఖండమై నేనే ప్రకాశిస్తూ ఉన్నాను యస్య స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే నేనుగా ఉండి నేనై ప్రకాశిస్తూ అఖండ ఆనంద స్వరూపంలో ఉన్నటువంటి నాలో నేను అనే రెండు అక్షరాలు అహం అని పైకి లేచింది ఆ లేవడానికి సత్తాస్ఫూర్తి ఎవరు నేనే ఈ నేనుకి మిస్టర్ నేనుకి మిస్టర్ ఐకి కారణం ఎవరు నేను కానీ నేనెప్పుడు ఎగిరిపడను ఇది ఎగిరిపడుతూ ఉంటుంది ఇది ఎగురుతూ ఉంటుంది అంతా ఈ నేనేం చేస్తుంది నన్ను మిడిచిపెట్టి నా యథార్థాన్ని మరచి అదేం చేస్తుంది అసత్ కదా కల్పన కదా అది కల్పిత అహం కదా స్వరూపాహం కాదు కదా అది కల్పితమైన అహం మనస్సు యొక్క అహం అది ఏం చేస్తుంది మనస్సులో వృత్తుల్ని లేపుతుంది భార్య భర్త కొడుకు ఇల్లు డబ్బులు వ్యాపారం అది ఇది అన్నిటినీ లేపి కూర్చోబెడుతుంది లేపి వీటన్నిటితో పాటు శరీరం అంతా వ్యాపించేస్తుంది ఇవన్నీ వ్యాపించి లోపల చిత్త వృత్తులతోటి శరీరం అంతా వ్యాపించి దేహంతో తాదాత్మ్యింది చిత్తవృత్తులతో మమేకమై ప్రపంచంలోకి పరుగు తీస్తూ ఉంటుంది ఇది జరుగుతుంది పోని అయిపోయింది అలానే ఉండిపోతుందా ఉండదు ఇలా లేచింది మొదలు ఇలా పరిగెట్టి పరిగెట్టి పరిగెట్టి పరిగెట్టి రాత్రికి అలిసిపోతుంది అదేం చేస్తుంది మెల్లగా ప్రపంచాన్నించి ఇంట్లోకి వచ్చేస్తుంది ఇంట్లోకి వచ్చి స్నానం చేసి భోంచేసి అందరితో మాట్లాడి బెడ్ మీదకి వస్తుంది బెడ్ మీదకి వచ్చి ఊరుకుంటుందే లైట్లన్నీ ఆరిపేస్తుంది మెల్లగా అది కూడా రిజాల్వ్ అయిపోతుంది బాడీ కాన్షియస్ పోతుంది ఇంద్రియాలతో తాదాత్మ్యం పోయింది బుద్ధితో కొంతసేపు అలాగ స్వప్నంలో విహరించింది ఏవేవో ఊహలతో విహరించింది మళ్ళీ వాటిని పడేసింది మళ్ళీ ఆ నేను అనేది కూడా ఇలా దీపం కొండెక్కినప్పుడు బులుక్ బులుక్ గులుక్కనే ఎలా వెలుగుతుందో అలా అరిపోయింది నిద్ర పోనీ ఇది సత్యమా అంటే అది నిలబెట్టుకోదు నిద్రపోయేదాకా ఆడుతూ ఉంటుంది ఎగురుతూ ఉంటుంది పోని మళ్ళీ నిద్రపోయిన తర్వాత అలా ఉంటుందా ఉండదు మళ్ళీ నేను మళ్ళీ ఉదయం లేచింది మళ్ళీ అన్నిటినీ లేపుకుంది అన్నిటితో మమేకమైంది మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళింది అన్నిటినీ చూస్తూ ఉంది అన్నిటితో వ్యవహారం చేస్తుంది రాగము ద్వేషము కామము క్రోధము అది ఇది జాతి గుణము క్రియా సంబంధం అన్ని మలం అన్ని రకాల కల్మశాలన్నీ ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంది మళ్ళీ ఆడి ఆడి ఆడి పడిపోతుంది ఇలా ఎంతకాలం లేవడం పడుకోవడం లేవడం పడుకోవడం ఒక జీవితం అంటే ఏంటి ఇన్నిసార్లు లేవాలి ఇన్నిసార్లు పడుకోవాలి అంతే జీవితం అన్నిసార్లు రౌండ్ అయిపోగానే నీకు రౌండ్ అయిపోతుంది అంతే నీ నీకు రౌండ్ చేసేస్తారంతే ఒకరోజు ఇంకా లేవంతే పడుకుండి పోతావు అందుకనే తమిళ్లో ఒక మంచి ఒక కవి ఒక మంచి పోయెట్ ఉంది తెలిసాది నందవనత్ లోండీ అవన్ నాలారు మాదమా కుయవనై వేండి కొండవందాను తోండి అద కూతాడి పాటాడి పోటుడై తాండీ నందవనతిలో నందవనీ అంటే నాలారు మాదమా వేండి అంటే తల్లి గర్భంలో నాలుగు ప్లస్ ఆరు పది నెలలు ఆ కుయవనైండి కొండవందరు తోడి తోండి అవును ఆండి నందవనతిలో ఆండి అవును తోడి ఈ ఆండికి ఒక తోడి ఆండి పట్టి ఏవో ఉన్నాయి ఇక్కడ బోల్డ్ ఊర్లు ఉన్నాయి కదా ఆలోచిస్తే నిజంగా జస్ట్ ఇట్స్ చాలా ఒక మంచి గేమ్ వాడు లేవడం అన్నిటినీ పెనవేసుకోవడం పరుగులు తీయడం ఆడుకోవడం అంతా అయిపోయింది మళ్ళీ పడుకోవడం మళ్ళీ లేవడం ఆడుకోవడం అలిసిపోవడం పడుకోవడం ఇలా తొంభై ఏళ్ళు ఆడుకున్నాడు పడేసిపోతున్నాడు అంతే బస్ నిజంగా చిన్నపిల్లలు ఆడుకుంటారు మనము ఆడుకుంటాం పెద్ద ఏమీ తేడాలే. లేదు కాకపోతే వాళ్ళు ఎంత సీరియస్గా ఆడుకుంటున్నారో దాన్ని మనకు వాళ్ళు ఆడేది ఆట అనిపిస్తుంది మనం అంతే సీరియస్గా ఆట ఆడుతున్నాం కానీ మనకు ఆటని తెలియట్లేదు అది తేడా అదే ఒక మహాత్ముడు చూస్తే ఇవన్నీ ఆటగానే ఉంటుంది ఈవెన్ మహాత్ముడికి ప్రవచనము ఒక ఆటే ఈ మీరు సీరియస్గా వింటున్నారు అది ఒక ఆటే నేను సీరియస్గా చెప్పేస్తున్నాను అది ఒక ఆటే ఇవన్నీ ఆటలో భాగాలే అందుకని వెన్నీ ఆట కాబట్టే శంకర్లు ఏమన్నారు నా గురు నైవ శిష్య అది కూడా ఒక ఆటనే నేను గురువు నేను శిష్యుడు అనుకుని ఆడేది కూడా ఒక ఆటనే బికాస్ వెన్ ఐసే అమ్మా ఈజ్ ఆట కొడుకు ఈజ్ ఆట సిమిలర్లీ గురువు ఆల్సో ఒక ఆట శిష్యుడు కూడా ఒక ఆటనే ఎక్కడ ఆ స్థితికి చేరుకునేంత వరకు ఈ ఆటలన్నీ నిజంగానే ఉంటాయి నిజంగా ఆడుతున్నామండి మనం నాకు అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే ఎంత విచిత్రంగా ఉంటుందని అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక మంచి ప్రైమ్ లొకాలిటీలో ఒక ఇళ్ళు కట్టుకున్నాను అనుకోండి చాలా పెద్ద ఇళ్ళు కట్టుకున్నాను అనుకోండి నాకు ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది ఇంత పెద్ద ఇళ్ళు ఇంత గొప్పగా ఇల్లు ఇక్కడ ఎవరికీ లేదు అబ్బా నాది నాది ఫీలింగ్ వస్తుంది ఒకసారి ఫ్లైట్ ఎక్కి కనుక బాగా పైకి ఎగిరిపోయామనుకోండి ాగా అందనంత ఎత్తుకు ఎదిగి నీళ్ళు ఎక్కడ చూపించాం అనుకోండి కనపడదుంక అంటే మనం కింద స్థాయిలో ఉన్నంత వరకే నాది నాది ఉంటుంది మన స్థాయి బాగా పైకి వెళ్ళిపోతే నాది లేదు ఇంక అక్కడ కనిపించదు మన స్థాయి మారిపోతే నాది అనేది కనపడదుంకా మనకు స్థాయి లేదు కాబట్టి కింద కాబట్టి ఇది నాది ఇది నాది ఇది నాది అది నాది ఇది అది ఇది అనుకుంటున్నాం మన స్థాయి కనుక ఎదిగిపోతే నాది ఏమిటి నీదేమిటి నథింగ్ డూయింగ్ మన స్థాయి ఎదగలేదు ఇంకా అంతే మనలో ఆ ఎదుగుదల లేదు ఆ మెచ్యూరిటీ రాలేదు ఆ పరిపక్వత రాలేదు అందుకనే నాది నీది నీది నాది నాది నీది అనుకుంటూ ఉంటున్నాను అనమాట కాబట్టి ఇక్కడ శంకర్లు అంటారు నమనహ నాకు మనస్సు కావాలి అప్పుడు కావాలంతే బస్ ప్రపంచము అంటే మనస్సు కావాలి దేవుడు అంటే మనస్సు కావాలి భార్య అంటే మనస్సు కావాలి కొడుకు అంటే మనస్సు కావాలి భర్త అంటే మనస్సు కావాలి కదా నేను నేనుగా ఉండేటప్పుడు నాకు మనస్సు అక్కర్లేదు అసలు ఉండదు నేను నేనే ప్రకాశిస్తున్నప్పుడు ఇంకా మనస్సే లేదు అక్కడ ఎస్త్వాత్మరతిరేవ సత్మతృప్త మానవ తస్య కార్యం న విద్యతే ఇంకా స్థితిలో మనస్సు ఎక్కడుంటుంది అందుకనే వేదమంతరం అంటుంది యతో వాచో నివర్త అప్రా ఆప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ అసలు ఇంకా వేదమే మూగబోతుంది మనస్సే లేదు యతో వాచో నివర్త అప్రా ఆప్య మనసా సహ మనసా మనస్సుతో సహా వాక్యాలన్నీ కూడా వెనుదిరిగిపోతాయి ఇంక అక్కడే ఉండవు నేను ఒక గొప్ప ఎగ్జాంపుల్ నాకు బాగా ఇష్టమైన ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను ఒకసారి ఈ ఆవులు మందగా వెళుతుంటాయి కదా గోవులన్నీ మందగా వెళుతూ ఉంటాయి వెళుతున్నప్పుడు ఈ దూడలు అన్నీ వెళ్ళిపోతుంటాయి వాటితో పాటు ఒకసారి నేను గమనిస్తూ ఒక ఆవు దూడ తప్పిపోయింది దూడ ఎక్కడో ఉండిపోయింది ఆవి ఎక్కడో ఉంది అయితే ఈ దూడ ఉంది కదా ఇది మా మా అంటుంది దాని చెప్పుడు వినింది ఈ తల్లి ఆవు ఎక్కడో ఉంది నేను ఈ రెండింటినీ చూస్తున్నాను ఆ ఆవు అక్కడ నుండి అంబా అంబా ఈ దూడకి దాని తల్లి చెప్పుడు వినపడింది కదా దీని చెవి పెట్టింది దూడ మే మే అంటుంది ఇది ఆ చెప్పుడు వినింది ఇది ఇక్కడి నుంచి వస్తుంది ఇక్కడెక్కడో నా తల్లి ఉందనుకుంది ఆ చెవిలా పెట్టి మా మా అని చెప్పుడు చేస్తుంది ఎందుకు ఆ చెప్పుడు చేయాలంటే ఈ చప్పుడు గోవుకి వినపడుతుంది ఆ గోవు అక్కడి నుంచి పరిగిస్తుంది ఆ చెప్పుడు విని అంటే శబ్దప్రమాణం ఇది శబ్దప్రమాణమే కాబట్టి ఇప్పుడు ఈ దూడ మంటుంది ఆ గోవు అక్కడి నుంచి అంటుంది ఈ చప్పుళ్ళు ఇలాగా వింటూ వింటూ వింటూ ఈ దూడ అలాగా అలా వస్తుంది ఇక ఆవు వస్తుంది దగ్గరకు వస్తుంది దగ్గరకు వస్తుంది ఇక దగ్గరకు వచ్చిన తర్వాత ఈ దూడ వెళ్ళిపోయి ఆవు దగ్గరికి వెళ్ళిపోయి పొదుగు దగ్గరికి వెళ్ళి పాలు తాగుతుంది ఈ దూడ అలాగా నాలుగుతోటి నాగుతుంది ఇంకా చప్పుళ్ళు లేవు యతో వాచో మనసా సహ ఈ రెండు కలవనంత వరకు చప్పుళ్ళు చేసుకుంటూ ఉండాలి శబ్దం ఒకసారి కలిసిన తర్వాత ఇంకేం శబ్దం ఏకమైపోయింది కదా నేను కూడా ఎంతవరకు ఈ శబ్ద ప్రమాణం నాకు నేను నేనుగా ఆ స్థితిని పొందేంతవరకే ఈ శబ్దం ఒకసారి ఆ స్థితిని పొందిన తర్వాత ఈ శబ్దం కూడా నన్ను డిస్టర్బ్ చేస్తుంది ఇరిటేటింగ్గానే ఉంటుంది అందుకనే నా శాస్త నా శాస్త్రం నా శిష్యో నా శిష్ట నాకు ఇంకక్కడ అది కూడా అక్కర్లేదు కాబట్టి నా స్వరూపాన్ని నా యథార్థమైనటువంటి స్థితిని నేను పొందున్నప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు నాకు మనస్సు యొక్క అపేక్ష లేదు గుర్తుపెట్టుకోండి నేను ఈ ప్రపంచంలోకి తొంగి చూసేటప్పుడు నాకు మనస్సు ఆ వృత్తి కావాలి అసలు ఆ ప్రపంచమే లేదు ఎత్రోపరమతే చిత్తం నిరుద్యం యోగ సేవయ కృష్ణుడు అంటాడనమాట ఎక్కడైతే అర్జున చిత్తం ఉపరమతే ఎక్కడైతే నీ మనస్సు పరిపూర్ణంగా ఉపశమనం పొంది నువ్వు ఒక ఆనంద స్థితిని పొందుతూ ఉన్నావో అదే స్వరూపం నీ మనస్సుకి ఇంకే అవశేషం లేదు పరిపూర్ణంగా ఉపరమ ఉపరతి పొందుతూ ఉంది కాబట్టి ఇక్కడ మనకు శంకర్లు కూడా అటువంటి మనస్సుని నేను కాను మనస్సు అంటే కేవలం ఏంటి ఆ ఆకారాన్ని వ్యక్తం చేసే ఒక దృశ్యం అలాగనే ఆ దృశ్యాన్ని చూసే ద్రష్ట ఇది రెండు మనస్సు అది పడిపోతే నేను బస్ నేను నేనుగా ఉండడానికి ఆ మనస్సు అక్కర్లేదు చెప్పండి ఇప్పుడు నేను నేనుగా ఉండడానికి అంగవస్త్రం కావాలా కావాలా ఈ పంచ కావాలా అక్కర్లేదు నాకు ఇవేవి అక్కర్లేదు అందుకనే నాకు నన్ను బాగా పెంచిందంతా మా అమ్మమ్మ మా అమ్మమ్మ నన్ను బాగా పెంచారు మా అమ్మగారు నన్ను ఎక్కువ పెంచలేదు ఆవిడ కళ్ళు కనపడదు కాబట్టి మా అమ్మమ్మే పెంచారు నేనెప్పుడు శ్మశానానికి వెళ్ళలేదు మా అమ్మమ్మ అనింది నేను చనిపోయినప్పుడు మాత్రం నువ్వు రావాలి నువ్వు సన్యాసం అయినా పర్లేదు ఏమైనా పర్లేదు నువ్వు రావాలి చూడాలి కాలిపోయేంత వరకు నువ్వు ఉండి చూడాలి అని అప్పుడెప్పుడు అడిగింది ఆవిడ సరే ఆవిడ అడిగిందని నేను ప్రవచనాల్లో ఉంటే దాన్ని ఆపుకుని అక్కడికి వెళ్ళా నేను ఆవిడ్ని చితి మీదకి తీసుకెళ్లే ముందు వస్త్రాలన్నీ తీసేశారు ఏం వస్త్రం లేదు నేను అన్నాను అదేంటిది అంటే నాకు తెలుసున్నా కూడా నాకు ఆ టైంలో అమ్మమ్మ ఏదైనా ఒకటి కప్పండి అన్నాను కప్పకూడదండి స్వామి మీకు అన్నీ తెలుసు ఏం పెట్టకూడదు ఒక్క వస్త్రం కూడా పెట్టకూడదు అక్కడ తీసేస్తారు ఏం మొత్తం తీసేస్తారు ఏ ఆభరణం ఉండదు ఏమి ఉండదు కేవలం బాడీ అంతే దట్స్ ఆ బాడీ అంతే అలా ఉంటుంది దాని మీద ఏమి ఉండదు చిన్న నూలుపోక్ కూడా ఉండదు దాని మీద అరిటాకులు పెడతారంతే ఎక్కడికి పట్టుకెళ్ళాలి వస్త్రం కప్పి ఏం చేయాలి మానం ఎవరికి ఆవిడకే మానం ఇంకా ఇంకా లేదుగా అక్కడ మానానికి నేను స్త్రీ అనుకునేది అభిమానం లేదుగా అక్కడ మానం ఎవరికోసం నథింగ్ నాకు అనిపించింది అనమాట అబ్బా తెలుగులో ఒక శ్లోకం ఉంది అందమైన దేహము అగ్నిహోత్రుని పాలు కొడుకు వండిన కూడు కాకి పాలు కొడుకు వండుతాడు అప్పుడు అదే అప్పుడు తింటారు వాళ్ళేం తినరు కాకి వచ్చి తింటుంది అంతవరకు తల్లిలో తండ్రో పెడుతూ ఉంటారు వీడు ఒకసారి వండుతాడు వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు తినరు కాకి తింటుంది నిజంగా ఆలోచిస్తే సి నేను నేనుగా ఉండడానికి వస్త్రం బట్ నేను బయటికి రావాలి అంటే వస్త్రం కావాలి అందుకనే ఎవరైనా ఇంట్లో ఉన్నప్పుడు తలుపు తెట్టామనుకోండి ఏమండి వస్తున్నాను ఎవరండి అన్నారు ఫలానా మనం బయటికి వెళ్ళాలి ఉండండి ఒక్క నిమిషం బట్టలు కట్టుకొని వస్తానంటారు అదేంటండి మీరు బట్టలు కట్టుకొని లోపల లేరా ఎందుకండి బయటికి వెళ్ళేటప్పుడు వేసుకోవాలి ఇంట్లో కూడా ఎందుకు అవన్నీ అక్కర్లేదు ఎస్ట్ సింపుల్ ఏదో ఒకటి అలాగనే గుర్తుపెట్టుకోండి నేను నేనుగా ఉండడానికి మనస్సు నేను బయటికి వెళ్ళాలంటే మనస్సు కావాలి నాకు మనస్సు నాకు బయటతోటి సంబంధం అంటే మనసు కావాలి ఆ మనస్సు అనేది వస్తేనే సంబంధం ఆ మనస్సు అనేది వస్తేనే అనుబంధం ఆ మనస్సు అనేది ప్రపంచం ఆ మనస్సే లేకపోతే ఏమి లేదు అసలు కాబట్టి మనస్సు వస్తుంది పోతుంది దృశ్యం వస్తుంది పోతుంది ద్రష్ట వస్తాడు పోతాడు కానీ నేను చిదానందరూప శివోహం శివోహం నేను మనస్సుని కాను వచ్చిపోయే మనస్సును నేను కాను శాశ్వతమైన స్వరూపం నేను నాకు చ్యుతి లేదు కాబట్టి నేను మనస్సుని కాను అబ్బా ఇప్పుడు మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం ఆ లైన్లో మనస్సుని మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ బుద్ధి ఉంది అది కూడా చూడాలి మనం దానికి ఒక రోజు పడుతుంది ఎన్ని రోజులు పడుతుందో తెలియదు సో చూద్దాం మనం మెల్లగా కంగారు ఏం లేదుగా మీకు తొందరగా అవ్వగొట్టేయాలని ఉందా ఏం లేదు కదా ఓకే కాబట్టి నాకు మనసు అక్కర్లేదు నేను నేనుగా ఉండడానికి బట్ ఇఫ్ ఐ నీడ్ టు టేక్ ఏ రైడ్ నేను మనసు కావాలి ఇప్పుడు మీ ఇంట్లో కారు ఉంది బైక్ ఉంది ఇవన్నీ ఇంట్లో కూడా వేసుకొని తిరుగుతుంటారా నా ఇఫ్ ఐ వాంట్ టు గో అవుట్ ఐ విల్ టేక్ దట్ వాహనం లేకపోతే అవి అక్కడ పొడి నేను లోపల ఉంటాను అలాగనే నాకు మనసే ఉండుంది ఎక్కడో పడి ఉంటుంది నాకు అక్కర్లేదు నేను నేనుగా ఉంటాను ఇఫ్ ఐ వాంట్ టు టేక్ ఏ రైట్ దాని మనస్ కావాలి మనసు తీసుకుని వెళ్ళాలి ఆ మనస్సే లేదనుకోండి నేను నేనుగా ఉన్నాను అంతే మనసు ఉన్నా నాకు ఇబ్బంది లేదు మనస్సు లేకపోయినా నాకు ఇబ్బంది లేదు ప్రపంచం ఉన్నా నాకు ఇబ్బంది లేదు ప్రపంచం లేకపోయినా నాకు ఇబ్బంది లేదు ఆశ్రమం ఉన్నా నాకు ఇబ్బంది లేదు ఆశ్రమం లేకపోయినా నాకు ఇబ్బంది లేదు గుర్తుపెట్టుకోండి దేహం ఉన్నా నాకు ఇబ్బంది లేదు దేహం లేకపోయినా నాకు ఇబ్బంది లేదు తల్లి ఉన్నా నాకు ఇబ్బంది లేదు తల్లి లేకపోయినా నాకు ఇబ్బంది లేదు గురువు ఉన్నా నాకు ఇబ్బంది లేదు గురువు లేకపోయినా నాకు ఇబ్బంది లేదు దేవుడు ఉన్నా నాకు ఇబ్బంది లేదు దేవుడు లేకపోయినా నాకు ఇబ్బంది లేదు ఎందుకని నేను నేనై ఉన్నాను చిదానందరూప శివోహం శివోహం ఆ స్థితి